ఎనివే సో చిత్తం ప్రసీద పవిత్రమైన ఏకాంతమైన చోట్లో కూర్చుంటే మనసు ప్రసన్నము ఆగురు అని చెప్పి భావన ఉపజాయకే ఇద్దరు కలిసి కూర్చున్నారు అనుకోండి మీకు ఏం భావన కూర్చుంది కదా ఇంకో ఇక్కడికి వెళ్దావా ఇక్కడ సినిమాకి భా నిజంగా నేను ఒక్కడే కూర్చునేదో కోమిది కంటర్స్థం చేసుకుంటున్నాను తోమడి సూత్రాలు వల్లిస్తూ ఉండేవాళ్ళం వృత్తితో సహా వల్లించే వాళ్ళు అదేదో పెద్ద ఘనకారు కట్టస్థం చేసేవాళ్ళం చేసుకుంటూ ఉంటే మా ముత్రులు వచ్చారు ఎలా ఏంటి అయితే సత్యం ముత్రురా ఇదేటది కదా ఒంటి గంట అయింది ఇప్పుడు సినిమాకి వెళ్దామా హిన్న ముడి గంట అదే వెళ్దాం అని కోమిది పాఠం పుస్తకం పాడేసి డబ్బులు పోలేసి సినిమా ఇద్దరు కనుక చేరితే సంకల్పం యొక్క లక్షణం ఎలా ఉంటుంది సంసార ప్రధానంగా ఉంటుంది గుర్రావాళ్ళు కూడా అలాగే ఉంటాయి అంటే షాపింగ్కి వెళ్దామా ఎందుకు షాపింగ్కి వెళ్ళం ఎందుకు వడ్ మీకు షాపింగ్ వట్ ఈజ్ ఇన్ దట్ యూ వాన్ టు షాప్ అంటే అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అంటే అర్థం ఎంత తెలుసినా మీరు షాపింగ్కి వెళ్ళమో షాపింగ్ మీకు ఎప్పుడు వెళ్ళాలంటే అదే టీ కూడా అయిపోయిందిరా పెసుకోవాలి టీకి పెట్టుకుని మీకు టైం వచ్చి టీ కూడా అయిపోయింది అంటే అపోహ అయితే షాపుకి వెళ్ళాలన్నమాట అది షాపింగ్కి వెళ్ళే పర్ఫెక్ట్ అంటే కాని ఏ షాపింగ్కి వెళ్దాము ఎందుకంటే ఎందుకు ఇప్పుడు ఏం చెప్తాం అన్నారంటే వాళ్ళు షాపింగ్ చేయనక్కర్లేదు కాబట్టి ఇద్దరు ఉంటే షాపింగ్కి వెళ్దామా అనే ఐడియా వస్తుంది ఏమో ఐడియా వస్తాయి ఏమో చిత్ర ఐడియా వస్తాయి అదే ఏకాంతంలో ఉన్నాడు అనుకోండి ఈమె ఉపన్యాసంలో ఏం చెప్పాడు అహం అహం రూపంగా ఉన్నామని చెప్పాడు కదా లెట్ మీ ట్రై అని అనుకుంటు దాన్ని ఏమంటారంటే ఆత్మాది భావ ఆత్మ ఈశ్వరుడు ధ్యానము నిశ్శబ్దము ఏకాగ్రత సమాధానము ఇక ఇటువంటి భావన వస్తాయి ఆ ఆత్మస్వరూపానికి చెందిన భావనలు మనస్సులో వస్తాయి అంటే అది ఒక ఆధ్యాత్మికమైన చక్కని పురోగతి తమాది భావన విలుక్తే ఉపజాయే అంటే మనస్సు ప్రసన్నమవుతుంది విలుప్త దేశమునవు మనస్సు ప్రసన్నమైతే ఎవరికి ఉపకారము మనస్సుని ఏదము అంటే చూడండి మీకు ఒక కిప్ చెప్తాను మీరు ఆలోచించాలి ఏదో ఇదంతా అనుభవానికి సంబంధించిన విషయం ఈరోజు ఏం చెప్పాను మీరు విన్నారని కాదు మీ అంతటా అనుభవానికి తెచ్చుకోవాలి ఎప్పుడు మనస్సు నిశ్చాంతంగా ఉంటుందో అప్పుడు మనస్సులో ఒక చక్కని జ్ఞాన ప్రకాశము అనుభవానికి వస్తుంది చక్కని జ్ఞాన ప్రకాశము అనుభవానికి వస్తుంది ఒక ఆ జ్ఞానం యొక్క వెలుగు అనుభవాన్నిపిస్తుంది నిశ్శబ్దంగా ఉండాలనుకోండి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే ఏదో ఈ డబ్బు వెనకాల పడుతున్నాం ఇదంతా అవసరమా అనిపిస్తుంది లేకపోతే ఏదో ఫలానా వాడితో కలహం ఉన్నది అందరూ ఆత్మస్వరూపులమే కదా ఎందుకే కలహం అనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద మార్పు వస్తుంది సైలెంట్ మైండ్ నిశ్శబ్దమైన మనస్సు ఒక కొత్త పునరత్వ జ్ఞాన ప్రకాశంతో వెలుగుతుంది దట్ ఈస్ ది లా మైండ్ సైలెంట్ గా ఉండాలి కాబట్టి వివిక్త దేశమునకు అటువంటి మహిమ కలదు విలిక్తే ఉపజాయితే అత విత్త దేశ సేవిత్వము జ్ఞానం ఇచ్చే ఈ కారణం చేతనే విలుత దేశ అనే లక్షణం అంటే ంతమైన పవిత్రమైన స్థానము నుండి కొంత ఎక్కువ సేపు ఉండే లక్షణము దాన్ని సేవించాలి సేవించాలి ఇంకేలాగా బ్రీఫ్ విసిట్ వేసి వచ్చేస్తూ ఉండడం కాదు సేవింగ్ సవిత్ర ఏకాంత పవిత్ర దేశము నుండి అధిక సమయమును గడుపుతారు అంటే మీరు అడగచ్చు అధిక సమయాన్ని నిమిత్తా ఏకాంతంలో గడిపితే ఈ సంవసారం ఏమైపోతుంది ఏమీ అయిపోతుంది నాది భరోసా ఏమీ అయిపోదు సంసారం ఏమవుతుంది ఇంతకాలం మీరు దాని వెనకాల పడి పరుగులు తీసేది ఏమైంది కొత్తగా ఏదో అయ్యి అవుతూ ఉంటుంది కొత్త జ్ఞానం అంటే మరి మనం పక్కన నిలబడి చేయకపోతే అది చెడిపోతుంది ఏమీ చెడిపోదు ఒకసారి మీరు పక్కకి విత్డ్రా చేసి చూడండి ఈ విత్డ్రా అండ్ సీ మీరు ఉన్నప్పుడు కంటే బాగా చేస్తారు చిలకలా ఉంటుంది ఏమీ అయిపోదు ఇంతకీ సంసారము కూర్చి హువాతో ఫరక్ పడే ఏదైనా అయిందన్నా ఏదైనా అయింది అనుకోండి కొనే అయితే అవగా అవుతూ ఉంటుంది సంసారం ఒక ప్రవాహము అది సత్యం అది దృశ్య ప్రవాహం దృశ్యముల ప్రవాహం మీరు సినిమాలు చూస్తూ ఉన్నారు కొడుకుబాట్లు వచ్చారు కొంచెంసేపు కొనుక్కుబాట్లు పడ్డారు ఇప్పుడు కళ్ళు తెరిగి చూసి అయ్యో సినిమా చెడిపోయిందని అనుకుంటాడు నీకు ఉదుబాట్లు పడ్డం మూలంగా సినిమా చెడిపోతుందా ఏమీ చెడిపోదు అదేదో పోతా ఉంటుంది దాని దారిని అది పోతా చూసినా అలాగే పోతుంది నువ్వు చూడకపోయినా అలాగే పోతుంది ఒకవేళ మేము చూడడానికి కారణంగా మార్పు వచ్చింది అనుకోలేదు హో లేదో ఏంటి మార్పు వచ్చినా ఒకటే ఎందుకంటే అది సత్యం కాకపోతే నిశ్చయం అదిగో అటువంటి నిశ్చయ జ్ఞానం ఉండాలి మనస్సులో అటువంటి వివేకము ప్రజద్రోహంగా ఉండాలి ఎప్పుడు ఏకాంతమునందు అధిక సమయమును తడుపుతా అనే అభ్యాసం కలుగుతుంది చూడండి ఏకాంతంగా ఉన్నాడనుకోండి నిశ్శబ్దంగా ఉన్నాడనుకోండి అంటే ఏకాంతత నిశ్శబ్దము ఇకపోతుంది అది అది అకర్మణ్యత అని భ్రమపడకూడదు అకర్మీయత అంటే సంస్కృతంలో అలా పెద్ద సమాసంగా చెప్తారు మాములుగా హిందూలో అయితే నికమ్మ అంటారు అర్థమైందకమ్మ అంటే అర్థమైందా ఏకాంతంలో నిశిద్ధంగా ఉన్నాడంటే ఈకమ్మ హై నేనేమో కష్టపడి పని చేస్తున్నావు వాళ్ళు ఎలా నువ్వేం చేస్తున్నావు అంటే ఏకాంత నిశబ్దంగా ఉన్నాడో భోజనం చేసి కడుపు రెండే వ్యక్తులు చేసి ఏకాంతలో విశబ్గా ఉండాలంటున్నాడు ఇదేదో చాలా బాగులేదు ఇది ఇది పూర్వపక్షం ఏకాంత నిశబ్దం మీద ఒక పూర్వపక్షం ఇది సరిగ్గా ఉందా గర్నవ్ ఇటీ నేను దీన్ని కొంత గడబడి చేసుకొచ్చినట్టున్నాను సో గర్నవ్ ఇటీ అది పూర్వపక్షం దాని మీద సిద్ధాంతం ఏమిటంటే నిశ్శబ్దము ఏకాంతము అనేది అకర్మణ్యత కాదు ఇప్పుడు గులాబీ పువ్వు ఉన్నది అది వికసించి పరిమళమును చుట్టూ వెదజల్లుతో ఉంటుంది అటువంటి గులాబీని పట్టుకుని నికమ్మ అనే అనర్చి నికమ్మ ఇజిప్ట్ నికమ అది నికమ్మ కాదండి ఎందుకంటే అది ముకమ్మ అయితే చుట్టూ పరిమళం ఎలా వ్యాపిస్తుంది అది ముకమ్మ కాదు అది ఉండబట్టే పరిమళం వ్యాపిస్తాం అది దాని యొక్క మహిమ అలాగే దీపం ఉంటుంది కొవ్వొత్తి వెలుగుతూ ఉంటుంది కదలకుండా ఉంటుంది దీప నివాసస్థ నేను గట్లేదు శ్రీకృష్ణ దీపం ఇది సో గాలి లేని చోట పెట్టిన దీపము ఎలా ఉంటుంది నేను గట్లేదు నిశ్చయంగా ఉంది ఇప్పుడు ఆ దీపము ఇజిట్ నికమ్మ నో అది నితమ్మా కాదు ఎందుకని అది చిక్కు కాంతిని మెదజల్లుతో ఉంది కాదు అలాగే నిశ్శబ్దంగా ఏకాంతంలో ఉండే మహాత్ముడు మితమ్మా కాదు రమణ మహర్షి ఆయన మికమ్మన ఎలా తీసింది ఈ కర్మణ్యులందరూ మొత్తం ప్రపంచంలో ఉన్న కర్మణ్యులందరినీ ఓ మూల ఓవైపు ఆయన్ని ఇంకోవైపు పెడితే వీళ్ళు వీళ్ళు వెరగబోతారు ఆయన యొక్క ప్రకాశం ఎంతమ్మా తాత కాబట్టి ఆ పూర్వపక్షం తప్పు తర్వాత జీవితంలో కర్మణ్యత ఉండాలి కానీ కర్మణ్యత అవసరాన్ని మించి పెరిగి పెరిగి అలా అయినట్లయితే నిర్మితలను వేసుకుంది చాలా ప్రమాదం కూడా కర్మణ్యత మనిషికి కాదు అవసరాన్ని మించి కర్మణ్యత ఉండకూడదు ఒక పాయింట్ దాకా కర్మలను ఆచరించి ఆ తర్వాత కర్మత్యాగానికి మనిషి తీనిపోవాల్సి ఉంటుంది కాబట్టి ఏకాంతవాసమును అకర్మణ్యత అని అనుకోవటము సరికాదు సో ఇంకో చిన్న రహస్యం చెప్పేసి ఈ టాపిక్ ముందు ఇస్తాను విరుక్తదేశ సంసది దానికి సంబంధించిండేది మీరు అంతరమూలములు అంటే ఇంటీరియర్ మీ లోపల మీరు నిశ్శబ్దంగా శానుమతంగా ప్రసన్నంగా ఈ ముందు బి సైలెంట్ పీస్ అండ్ బి చీర్ అంటే ఇదే అధ్యాత్మ లిపి అధ్యాత్మిక అంటే ఈ పూజలు చేయాలి ఆ తీర్థయాత్ర చేయాలి ఆ కర్మం చేయాలి అలా చెప్పవచ్చు ఈ ప్రిపరేషన్ కనిపిస్తుంది మీరు అంటే అనుకోవచ్చు దాని సందర్భాన్ని వచ్చేది మూడే దిస్ మెసేజ్ హోమ్ మెసేజ్ మీరు ఇంటికి పట్టుకుండా ఇంటికి పట్టుకు వెళ్ళదగ్గ మెసేజ్ వాట్ దిస్ సైలెన్ అవుట్వర్డ్ని అండ్ ఆల్సో ఇన్వర్డ్ బాహ్యము ఆంతరము రెండు చోట్ల సైలెంట్ ఉండాలి బాహ్యంలో సైలెంట్ ఉంటే సరిపడదు ఇప్పుడు ఈ ఐప్యాడ్ చూస్తూ ఉంటారు వాళ్ళు సైలెంట్గా ఉంటారు ఇప్పుడు ఐప్యాడ్ చూసుకుంటూ ఉంటారు కానీ బాహ్యంలో సైలెంటే కానీ ఆంతరంలో తుఫాను చెలరేగుతూ ఉంటాయి ఆంతరం అది కాదు బాహ్యము ఆంతరము బి సైలెంట్ బిస్ మీలో మీరు శాంతముగా నిందులు అసైలెన్స్ ఏంటి వస్తుంది మీలో మీరు శాంతంగా ఉండాలి చూస్తే అశాంతితోటి తనలో తాను మల్లగొల్లాలు పడుతూ ఉండకూడదు ఇది ఇలా అంటాను ఎవడు అవమానం చేశాడు ఎవడు తీసుకున్న డబ్బు ఇవ్వలేదు ఈ పని ఏమవుతుందో నేను పొద్దున్న భవిష్యత్తులో శనిగ్రహం ఏం చేస్తుందో రాహుగ్రహం ఏం చేస్తుందో లేదా ఈ నక్షత్రాలు ఏమైనా పంపొించుతాయేమో టూ థౌజండ్ ఫిఫ్టీన్ బాగుండదేమో దిస్ కైండ్ ఆఫ్ అశాంతి మేము ఉంటే అశాంతికి దృష్టాంతమంది మనం పోలేసిన డబ్బులు వేస్ట్ అయిపోతుందేమో ఎవరైనా అపహరిస్తారో ఈ భోగం నాకు లభిస్తుందో లభించదో మానవులు ఇలాగే అశాంతిలో ఉంటారు సో ఈ రకమైన అశాంతి ఉండకూడదు సుద్ధిలో అశాంతి కలిగించే ప్రతి అంశాన్ని కూడా సెటిల్ చేసేసుకోవాలి అకౌంట్ సెటింగ్ తీసుకోవాలి ఊరికి అలాగా ఈ దీంట్లో మిక్సీ అనేటువంటి సిలిక్ మిక్సీలో ఒక నాలుగు ఇష్టం ఆయన తీసుకుంటుంటే అది గుల్ల ఉంటుంది అలా ఉండకూడదు లోపల సిద్ధాంతిస్ విత్ యువర్ సర్ బి సైలెంట్ లిటెన్ బి అట్ విత్ యువర్ సర్ అండ్ బి చియన్ ఇప్పుడు చూడండి రహస్యం ఏమంటే దుఃఖానికి ప్రయత్నం చేయాలి చీర్ఫుల్నెస్కి ప్రయత్నం చేయనక్క ఎందుకంటే దుఃఖము ఆటంకుతం అది బయట నుంచి రావాలి మనకు అలాగే ఉల్లాసం అనేది ఆత్మస్వరూపం మీ లోపల నుంచి అది బయట నుంచి రానక్కర్లేదు ఉల్లాసంగా ఉండడానికి హేతు అక్కర్లా దుఃఖపడ్డానికి హేతు కావాలి భయపడ్డానికి హేతువు కావాలి ఉల్లాసంగా ఉండడానికి హేతు అక్కర్ కాబట్టి మీ Naturally, you can be cheerful. Naturally. Sahajanga, you are a master of the world. That is a miswarup. Nobody can take it away from you. My neighbor can allow me to say, I am a master of the world. Your mistake. Your neighbor cannot take it away. God cannot take it away. If you are a master of the world, you are a master of the world. That is a miswarup. ఇప్పుడు బంగారము లోహము నెల నెల నెరుస్తూ ఉంటుంది ఏ దేవత అయినా బంగారాన్ని ఆయుధంగా ఉండకుండా చేయగలదా ఏ దేవత అయినా కూడా చేయలేదు ఎందుకంటే దాని స్వరూపముడు బంగారంగా ఉన్నంత వరకు అది నెల నెల నెరిసే లోహంగానే ఉంటుంది అలాగే మీరు ఆత్మస్వరూపులు అయి ఉన్నంత వరకు అంటే మీరు ఆత్మస్వరూపులుగానే ఉంటారు మరోలా ఏమి ఉండదు అలా ఉన్నంత వరకు మీరు ఉల్లాసంగానే ఉంటారు ఆగంతుకమైన దుఃఖాన్ని ఎత్తిమీద వేసుకొని ఉల్లాసం కప్పుబడికోవట్లా చేసుకోకూడదు మెసేజ్ అయితే ఏమవుతుంది నేను చెప్పవలసినందుకు ఏంటంటే మీరు ఎప్పుడైతే లోపల శాంతంగా సైలెంట్ గా చీర్ఫుల్ గా ఉంటారో అప్పుడు మీకు ఈ లోకమంతా శాంతముగా భాషిస్తుంది ఇతరులతో మీరు వ్యవహరించేప్పుడు కూడా ఆ శాంతియే అనుభవానికి వస్తుంది మీకు ఇతరులతో కూడా ఇష్యూస్ ఏవి ఉండవు మీలో శాంతి లేనప్పుడే మీకు ఇతరులతో ఇష్యూస్ ఉంటాయి మీరు ఆలోచించి చూసుకోండి ఇతరులతో మీకు ఒక రన్నింగ్ హ్యూడ్ అంటారు హ్యూడ్ అంటే ఏదో కలహం ఉంది అంటే అర్థం మీలో శాంతి లేదు కాబట్టే ఇతరులతోటి మీకు శాంతి లభించుతున్నారు మీరు లోపల శాంతిని మీరు చిక్కబట్టునట్లయితే మీకు బాహ్యమునందు కూడా ఇతరులతో వ్యవహరించే సందర్భంలో కూడా శాంతి అనే అనుభవానికి వస్తుంది అశాంతి బలిదాపులకు రాదు చాలా ముఖ్యమైన ఇక అరతి సంసది చూడండి జనాల్ని పోగేసేటువంటి లక్షణం మానయ్య జనాల్ని కూడగట్టడం చందాలు వసూలు చేయడం జనాన్ని కూడగట్టి ఫేస్బుక్ ట్విట్టర్ అని నెట్వర్కింగ్ చేస్తూ ఉండడం మీరు తుమ్మేరంటే రెండు వందల యాభై మంది తెలుసుకునేవన్న ఇవాడ పొద్దున్న నేను తుమ్మేను అని ఫేస్బుక్ లో ఎంటర్ చేయటాను ఎందుకుది అనవసరం కదా అనవసరం కదా వాడు గోలు వీడు చంద్రుల్కర్ యాభై రన్లు చేశాడు అని మీరు మంచి బ్యాట్స్మెన్ అని మీరు క్వికార్డ్ చేస్తారు అలా ఉంటుందేమో అని ఊహిస్తున్నాను నేను సంసింగ్ సిమ్ల కూడా నేను చంద్రుల్కర్ బ్యాటింగ్ అంటే నాకు చాలా ఇష్టము అని మీరు క్వికార్డ్ చేస్తా వెంటనే మీకు సమాధానాలు ఆరు వందల యాభై మంది మీకు సమాధానం ఇస్తారు అవన్నీ చల్లుకుంటూ కూర్చుంటారు ఏమండి నేను ఇప్పుడు మీకు చక్కగా రోజుతో అదే పని మీరు నిన్న అన్నదానికి ఏమన్నారు దీని మీద మీరు ఏమంటారు మొన్న మీరు అన్నదే బ్లాగ్ బ్లాగ్ నాతో ఎవరో ఉన్నారు యు ఆర్ ఆ ఫేస్బుక్ అన్నారు అంటే నో ఐఎమ్ నాట్ ఆన్ ఫేస్బుక్ నో నో యు ఆర్ ఆన్ ఫేస్బుక్ ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్ నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉందని నాకు తెలియదు నేను ఎప్పుడూ ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయలేదు కూడా నా చేతగాలు కూడా ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయలేదు బట్ ఇట్ సీమ్స్ ఓపెన్ మై ఫేస్బుక్ అకౌంట్ చేయబోతుంది ఐ డోంట్ నో వెరీ ఇంట్రెస్టింగ్ అంటే దానికి తెలియకుండానే నేను బుక్ పోతూ ఉంటుంది అన్నమాట లేదు జన సంస్థి అంటే మహాత్ములు ఎలా ఉంటానంటే ఇటు వెళ్దాలనుకుని బయలుదేరతాడు అక్కడ నలుగురు ఉండే ఒక అబుర్లు చెప్పుకుంటున్నారు దాంతో కొన్ని తెలిసిన ముఖాలు ఉన్నాయనుకోండి వాళ్ళు ఈసీ లోపల ఈ నిండిపోతారు ఎందుకంటే విషయ నీకు రహస్యం చెప్తా అరతెరి జన్మ సమస్యలు ఇప్పుడు నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుంటే ఎదురకుండా ఒక ఆయన వస్తున్నాడు ఆయన నన్ను గుర్తుపట్టకుండా లేకపోతే నన్ను విష్ ainda nain velipoyad ankonu silent ga he did not wish the what a it is shredded book nil avalinchu enta shredded book lakkathanni sri alaga undaga ayya namaskara undanu ankonu you lost your soul ning freedom poi indele ippudu mere em cheyaley you are ablaze to him already ablaze la unna kada you are ablaze aaindi mannu nirvishya See, you are supposed to recognize him! But are your actions to Rayquardt Raaf is. 그러면, if Rayquardt is called somewhere more easily, they are full of yellow light and they will receive it. It was really a behaviour succese. What a bondage it is! What has to do this relationship with your tennis? I don't know, like a small pressure, inner pressure, సపోజ్ ఆయన దండం పెట్టుకున్న ఆయన దాన్ని అమ్మ మాట ఆలోచించండి అదటి జనసే జనంతో గుంపు కట్టడము అది దాని మీద ఇష్టం లేకపోవడం ఒకప్పుడు అవసరం అవుతుంది సత్సంగానికి ఇవన్నీ ఎక్సెప్షన్స్ సత్సంగానికే ఎక్సెప్షన్ సత్సంగంలో సత్సంగానికి కూడా సత్సంగంలో మీరు సత్తుతో సంగారం చేస్తారు పరస్పరం సంగారం కాదు చాలా మంది ఏం చేస్తారంటే సత్సంగం వాళ్ళు పేరు పెట్టుకుంటారు విష్ణు సహస్రనామ పారాయణమో ఏదో సమసం సత్సంగం మంచిది వండర్ఫుల్ మీరేమో పుల్ హ్యాట్ తీసుకురండి నేనేమో గార్లు చిన్న చెట్లు తీసుకొస్తాను నేను స్వీట్ పొట్టుకొస్తాను ఎవరికి కావాల్సిందే వాళ్ళు ఎలా పంచుకుంటూ తీసుకొస్తారు అవన్నీ అక్కడ ఎదుర్కొన్న టేబుల్ మీద మూతలతో సహా ఉంటాయి విష్ణు విష్ణు శక్తాలతో ఈ పాట ఈ పాట ప్రారంభం అవుతుంది ఎవరి రథా గపాలి రక్షోభ చేరుతుంది ఒక పదిహేను నిమిషాలు కొద్దిగా కొట్టే ఆ తర్వాత లేచేసి తగ్గ పులిహారా సీత ఇంక అక్కడి నుంచి కబుర్లు మీ అబ్బాయిని చూస్తున్నాడు మీ మనవరాలు ఏం చేసుకుని ఈ కబుర్లు అన్ని పూర్తి ఇంకా వెళ్ళొస్తామరా మీ ఆయన ఏం మా కొడుకు ఏం చేస్తున్నాడు ఇవన్నీ నడుస్తాయి ఎవరు దాన్ని వాళ్ళు వెళ్ళడం ఇద్దరు I'm not sure about I don't know, but Mr. Krishama, that is a guide to teach This bacchasa dias horas. A book says the action Analisar Saras Tic and you put inandalism, And as it said, our bacchana voyage is also. And if people have macchugh lost on their daily batteries, You on your own way, It doesn't mean to be doing both halves over you. Now that time, There is no help for them. Now we put in the basic so, bacchapaos ఈ సత్సంగీయుల పేరుతో చెలరైన సంసారం ఉంటా అంటే అది కాదు సత్సంగం అంటారు సత్సంగం అంటే కదా వంద మంది మనకి కరస్పాండెన్స్ వన్ టు వన్ కరస్పాండెన్స్ విత్ ది శాస్త్ర శాస్త్రంతో వన్ టు వన్ కరస్పాండెన్స్ మనం పక్కన వాటితో ప్రేమగా ఉంటాం మనం ఏమి బరువులా ఏమున్నాం విషేహలో ఈ విషయో And then we are silent, we smile silently, that is enough. Then we disperse. Avasaramayana meyrakum, matladeshi, <laughs> disperse. Kabate satsangamani odi kuddhika matlada niki apalakarukhata niki aasandar bhamlava satsangamani odi, exception, dhyani kajamsanichisam, dhyani krishtandanga vratapora uttana. Okha satsangam dhappa, ita ye yutaramayana saṅgamu under avu. దీనికి సైకాలజీ ఉంది మ్యాన్ విజ్ ఎ సోషల్ యానిమల్ అని అంట అంటే మనిషి ఏంటి సెన్స్ అంటే పది మందితో గుంపుగా ఉండడము గుంపు జతగట్టడము ఎవరితో హో జతగడుతూ ఉండడము గుంపులో చేరే ప్రయత్నం చేయడము ఇది మనస్సు మానవుని మంచిష్టం అలా పనిచేస్తూ ఉంటుంది దీన్నే ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ అని సైకాలజీలో ద సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ వాడికి నేను ఒక కలెక్టివ్ ఒకటి పెట్టుకునే కలెక్టివ్ ఆ ఒక సమూహం ఆ సమూహంలో నేను కూడా ఉన్నాను అనే ఫీలింగ్ వాడికి అవసరం వాడి కంఫర్టబుల్ గా ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు గ్రామాల్లో ఏ పార్టీలోనూ లేకుండా ఉంటారు వాళ్ళు కంఫర్టబుల్ గా ఉంటారు కానీ కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదో ఒక పార్టీలో భాగ్యంగా ఉంటే గానీ వాడికి కంఫర్ట్ ఉండదు నేను పార్టీలో ఉన్నాను పార్టీలో ఉన్నానని గొప్పగా చెకుంటూ ఉంటారు సో ఇది మామూలుగా సంసార్లు అలా ఉంటారు సంసార్లకు ఈ గ్రూప్ సైకాలజీ పనిచేస్తూ ఉంటుంది కలెక్టివ్ బిలాంగ్ కలెక్టివ్ ఈగో అని కూడా ఉంటారు అంటే హీ హీస్ గ్రేట్ ఐ బిలాంగ్ టు దట్ గ్రూప్ ఐ బిలాంగ్ టు నైవ్ ఐఎమ్ నెంబర్ ఆఫ్ నాయవ్ సొసైటీ అంటే హీఈస్ ప్రౌడ్ బట్ హీస్ ఎ బిలాంగింగ్ టు సొసైటీ దిస్ ఎస్ ఇది హ్యూమన్ నేచర్ అలా ఉంటుంది సో ఆ కారణంగా జతగట్టి స్వభావం ఉంటుంది ఎక్కడో ఒకటి జత గడుపు తద్వారా ఈగో నిర్మాణం చేసుకుంటారు ఈగో ఎలా ఉంటుందంటే ఏదో ఒక అసోసియేషన్ ఉంటుంది ఏదో ఏదో ఉంటుంది ఆల్ కమ్మా అసోసియేషన్ ఆయన మెంబర్ అంటారు సో వెర్ మెంబర్ ఆఫ్ వన్ పర్టికులర్ క్యాస్ట్ గ్రూప్ యూ స్టాండ్ అమ్ ఎవర్ అదర్ క్యాస్ట్ కదా అడ్మిషన్ వస్తుంది కదా కాబే రెడ్జీలైతే మరొకటి మరొకటి అదెవర్ నేను ఇతర దృష్టాంతం కోసం పేరు అన్నాను అదన కాబట్టి ఈ ఈ రకమైన గ్రూప్ సైకాలజీ కలెక్టివ్ ఈగోని బిల్డప్ చేసుకుంటూ ఉంటాను ఇది పార్టీ బాధ్య అంతా అదే ఉంటుంది ఈ పార్టీలన్నీ అలాగే ఉంటాయి ఈ సోషల్ గ్రూప్స్ కూడా అలాగే ఉంటాయి తర్వాత ఈ రెలిజియస్ గ్రూప్స్ ఉంటాయి అదిలా వైష్ణవ రెండు వైష్ణవ మళ్ళీ విత్ ఇన్ వైష్ణవ ఏమో శాఖ ఐదులాత్ ఇన్ దీస్ రెలిజియస్ బ్రిక్స్ అన్ని అలాగే క్రిస్టియానిటీలో కూడా విఆర్ ప్రెసిబిటేరియన్స్ అంటారు ఏమో వర్డీ విఆర్ ఇవాంజలికల్స్ ఉంటారు సో విఆర్ బాప్తిస్ట్ జాంగ్ ది బాప్తిస్ట్ ఏదో గ్రూప్స్ ఉంటాయి వాళ్ళలో వాళ్ళకి మళ్ళీ విత్ సేమ్ క్రిస్టి అనేది లక్ష డజన్ గ్రూప్లు సేకరవు గ్రూప్ సైకాలజీ అంటే ఇది తెలుసు హి వాంట్స్ టు బిలాంగ్ ఒక గ్రూప్ నేను చెంది ఉండాలి గ్రూప్ కి చెందితే ఏమంటవుతుంది ఈగోకి కొంత పుష్టి కలుగుతుంది ఈగో కరెక్ట్ ఈగోలో భాగంగా ఉంటాయి ఇది దిస్ ఈజ్ ఏ క్వాలిటీ మీకు సమాజంలో ఉంటుంది మానవుల్లో ఈ లక్షణం ఉంటుంది నా ఈ డిజైడబుల్ ఇది మంచిదే కాదు మంచిదే కాదంటే చూడండి మీకు పెళ్లి చేయాల్సిన అమ్మాయిలో ఇద్దరు ఉన్నారనుకోండి మంచిది అవసరం ఇలాంటి కలక్ట్ ఇది వాళ్ళు తెలుసు నలుగురు తెలుసుంటే ఎవరన్నా మా పెళ్లి దొరుకుతున్నాయి అయితే అలా ఇప్పుడు మ్యాట్రిమోని డాప్టాములు ఇవేవి వచ్చే ఎంత అవసరం ఎంతవరకు ఉందో నేను ఎదగను అప్పుడు ఆ గ్రూప్ లో ఏమైనా మా అమ్మాయికి తెలియకాలేదు అంటే వాళ్ళు ఏదో అక్కడ కొంత వరుడూ బరువుకు మీకు కనపడతారు ఒకప్పుడు అవసరం ఆ సందర్భంలో అవసరం బట్ అధ్యాత్మ విద్యా సందర్భంలో ఆత్మజ్ఞానం అనే సందర్భంలో దిస్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ టు ఎ గ్రూప్ అంటే గ్రూప్ కి భాగమైందుక ఇజ్ ఇట్ నెసరీ నో ఆవశ్యకమా కాదు abhyantara ma atangkama yes atangkama so you do not belong to any group no you don't belong to any group adhyatma vidyalo groups untai meer emishanu ven jinnana sanga vallu ven dayalananda sanga vallu ven ramakrishna sanga vallu ven shivananda group Mi vallu is this desirable no avasarama not necessary శివానంద గురుదేవుల బోధలను ఆచరణలో పెట్టుకోవాలి కానీ శివానంద గ్రూప్ అని సపరేట్ ధర్మ రామకృష్ణ గ్రూప్ అన్నట్టుగా ఉండకూడదు ఆ రకమైన గోడలు మానసికమైన గోడలు కట్టుకునేటువంటి ప్రయత్నం తప్పది అలా ఉండకూడదు విశుద్ధి లైక్ ఎ బర్డ్ పక్షిలాగా బతికేయాలి స్వాతంత్ర పెరేడం ఉండాలి ఈ గ్రూప్ సైకాలజీ ఏదో ఒక గ్రూప్ కి తను చెంది తద్వారా ఒక పర్సనల్ ఈగోకి కలెక్టివ్ ఈగో చూడదుక ఇదంతా కూడా అధ్యాత్మ విద్య సందర్భంలో అనావశ్యకము మాత్రమే కాదు హానికరము కూడా ఆ దృష్టిలో మీరు భగవాను వచనాన్ని అర్థం చేసుకోవాలి అరటి జన సంసది నన్నోసారి ఏ స్వామి పఠాలు చెప్తున్నావు ఇంత హడావిడి చేస్తున్నావు ఈ ఏడాది నిన్ను సాధు సాధు పరిషత్తుకి ప్రెసిడెంట్ గా నిన్ను వేసుకుంటున్నాము అని అన్నారు నో వై అన్ని సాధు ఎస్ ఆయన సాధు దట్స్ వై నో సో సాధు అయినందుకు సర్వభూత సర్వాత్మ భావంలోకి పోయే ప్రయత్నం చేయాలి తప్ప సాధు పరిషత్తుకి ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్ గా వాళ్ళు ఉంటారు వాళ్ళు మహాత్ములు ఉంటారు వాళ్ళ మీద మనకేం వ్యతిరేక భావన ఏమి అది కూడా ఒక సమాజానికి ఆవశ్యకమైన బహుశా కాబట్టి అది కూడా ప్రారంభాధీనంగా ఉంటుంది నో సచ్ కలెక్టివ్ ఈగో భగవద్గీత పాఠకుల సమాజం పెట్టుకున్నామని మనం మీరు ప్రెసిడెంట్గా ఉంటుంది ఆ ఘటన పెట్టండి ఏదో బిల్డింగ్ కూడా కొన్ని రిజిస్టర్ కూడా ఇలా నాట్ సపోస్టుడు ఆలో మెజారిటీ ఏదైనా జతగట్టే గుంపు పోగేసే ప్రయత్నము ఎడలే విముఖుడుగా ఉండవలను వైముఖ్యాన్ని కలిగి ఉండాలి అవాయిడ్ పాజిటివ్గా అవాయిడ్ చేసుకోవాలి అరకు అరమణం అంటే ఇష్టం ఉండదు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి ఎప్పుడు జనసంసీ జనము యొక్క గుంపులో ఉన్నప్పుడు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వాలి అప్పుడు ఒక ప్రశ్న ఉద్యోగం అయితే మరి గీత క్లాస్ ఉంటుందంట సేపు మరి జనం గుంపులో ఉన్నాం కదా అన్కంఫర్టబుల్ గా ఇబ్బంది పడుతూ ఉండాలా ఇంటికి పాడిపోయి ఇట్లా ఉండాలా పాఠం అవుతాగానే పారిపోవాలనే అలా అన్కంఫర్టబుల్ గా కూర్చొని ఉండాలా నో ఆ జన సంసద్ కాదు ఆ జనం కాదు మేము అనుకున్నాం నేను ఎలాగా మీకు చెప్పండి మీరు ఏ గ్రూప్ కి చెందరాదు ఎక్సెప్ట్ వన్ గ్రూప్ అదేమిటంటే సత్సంగ గ్రూప్ అది తప్ప నో అదర్ సోషల్ ఇంటరాక్షన్ కర్తవ్య కర్మానుష్ఠానము కుటుంబ పోషణము ఒక గృహస్థ జీవితంలో ఎంతవరకు ఆవశ్యకమో అంత వరకు తోటి ఇంటరాక్ట్ అవ్వటం మన కర్తవ్యాన్ని మనం చేయటం మనం పే చేయాల్సిన ట్యాక్సెస్ చేసుకో ఉండటము ఆ విధంగా సొసైటీస్ మనం నుంచి ఏ రకమైన లోకం లేకుండా చేసేయటము అండ్ దెన్ ది ఎ పార్ట్ ఆఫ్ సత్సంగ గీతా సత్సంగంలో భాగముగా శని అది తప్పనిసరిగా ఆ గ్రూప్ లో భాగంగా ఉంటూ ఉండటము దర్ దాన్ ఇంకా ఎనీ అదర్ సోషల్ గ్రూప్ ఏ సోషల్ గ్రూప్ అయినా సరే స్త్రీల విషయంలో అయితే మహిళా మండలి సభ్యురాలుగా ఉండాలా అక్కడనే అవసరం లేదు మహిళా మండలి అదృష్ట కాబట్టి ఎటువంటి సోషల్ గ్రూప్ లోనూ ఉండరాదు వెరీ పాజిటివ్ స్టేట్ జనం గుంపులో చేరరాదు గుంపు అంటే ఎలా ఉంటుంది సంస్కార శూన్యా అభినీతానాం సంసతే సమవాయ చంద్రములు కొంచెం హార్ష్గా చెప్పరా అని అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం హెచ్చరిక హెచ్చరిక చేయాల్సి ఉంటుంది జనుములంటే ఎవరండి జనులు మీరు పది మంది గ్రూప్ ఉంది ఆ గ్రూప్ లో మేము ఆ జనులు ఆ పది మంది ఎవరు ప్రాకృతానా అజ్ఞానులు వాళ్ళకి ఏమన్నా తెలుసా తత్వం తెలుసా ఏం తెలుసు అజ్ఞానులు పది మంది కలిసి చిట్ పనులు ప్రారంభించారనుకోండి తర్వాత దెబ్బలు అడుగుతుంట అజ్ఞానులు రాకులు కాస్కార శూన్యానం ఏదైనా భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ మొదలైన సంస్కారము ఏమైనా ఉన్నాయా క్షమము గమము ఇచ్చిన ఉన్నాయా ఏమి ఎందుకు అటువంటి గ్రూప్ లో వైసీపీ అవినీతానా కనీసం మనకి తెలియదు మహాత్ములను ఆశ్రయించి మనం తెలుసుకుందాము అనే వినయం ఉన్నదా లేదు అటువంటి జనము యొక్క గ్రూప్ ఆ గ్రూప్లోకి మీరు వెళ్ళి జారడము సంసద్ అంటే సమవాయ అంటే ఆ గ్రూప్తో సంబంధమును పెట్టుకుంటారు సమవాయ అంటే సంబంధ అని అర్థం కొంచెం లోతైన సంబంధాన్ని కొంచెం గాఢమైన సంబంధం అంటే పైపై సంబంధం అయినా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు తప్పేం కాదు వాళ్ళందరూ హలో సార్ హలో రండి ఈ కాఫీ తాగుతుంది లేకుండా కావాలంటే సరే పర్వాలేదు వాళ్ళతో పాటు కప్పు కాఫీ తాగి నేను వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చు తప్పు కాదు కానీ గాఢమైన సంబంధం లోతైన సంబంధం పెట్టుకోవటము అది తప్పు అవాయిడ్ ఇష్టపడకూడదు అంతే తప్ప మంచి వాళ్ళతో సంఘం చేయొద్దని కాదు ఈ వాక్యానికి అర్థం జన సంసత్ న సంస్కారవతా వినీతానాం సంసత్ వినయము గలవారి యొక్క సంసత్ వినయము అంటే సత్వాన్ని మనం నేర్చుకోవాలి పాఠాన్ని వినాలి ప్రేమగా అధ్యయనం చేయాలి అనే లక్షణం గల వాళ్ళ సంసత్ దాన్ని మీరు దూరం పెట్టుకోవద్దు ఈ వాక్యము అరతిహి అనే మాట దానికి చెందదు వాస్తవంలో అటువంటి గ్రూప్ తోటి మీరు ప్రేమగా ఉండాలి ఎందుకని తస్యాహారం జ్ఞానోపకారకత్వా అటువంటి సంగము శంకర్లు ఇంకోతోటి అన్నారు సత్సంగత్వే నిస్సంగత్వం మీరు సత్సంగం పెట్టుకుంటే అసంగత అనే స్వరూపాన్ని మీరు తెలుసుకోగ నిస్సంగతే నిర్మోహ అసంగత నా స్వరూపము అసంగము అని వాడు తెలుసుకుంటే ఈ సంసారంలో ఉండే వ్యామోహము తొలగిపోతుంది సో ఆ విధంగా ఆ శ్లోకం కనుక ఆ సత్పురుషములతో సంఘము అది జ్ఞానానికి గొప్ప ఉపకారాన్ని చేసుకుంది అటువంటి సంగము ఎందు ీతి ఉండాలి అంతే తప్ప ఆ ఒక్క సంఘం మినహాయించి ఇతర లౌకికమైన సంఘముల ఎదేటర్ లో జాయిన్ అవ్వండి కాదు మీరు ఎలాంత మాటలు చెప్పొచ్చు ఏదాంత మాటలు చెప్పడానికి మీరు క్షేత్రమే కావాలా అసలు విద్యార్థులకి చెప్తాం చెప్పారంటే కావలసిన వాడు ఒక్కరు ఉంటాడు అక్కర్లేసిన వాళ్ళు వంద మంది ఉంటారు మీరు నూట ఒక్క మందికి దాంట్లో కావలసిన వాడు ఒకడే ఉంటాడు అలా చెప్పకూడదు అది ఎలాంటి లేదు వాడు దాని మీద ఇంకేదో ఒపీనియన్ రాస్తారు సో ముందే ముందే బుద్ధి భిన్న కాబట్టి ఆ ఆ గ్రూప్ లో ప్రవేశించాలి అరతి అని ఏదో అరతి చిత్రిస్తారు అతృత జన సంసది అరతిహి అజ్ఞానులైనటువంటి జనుల యొక్క గ్రూప్ ఇప్పుడు ఇన్సెక్యూర్ కామక్రోధాలుల నిండా ఉండి ఇన్సెక్యూర్గా ఉంటారు జనులు వాళ్ళు యాభై మంది పోగలుగుతారు దాంట్లో మీరు కూడా జాయిన్ అయితే మీకు సెక్యూరిటీ ఉంటుందా అది యూ సెక్యూరిటీ మో ఒక ఇన్సెక్యూర్ పర్సన్తో జతగడితే అది సెక్యూరిటీ అవ్వదు బోత్ రికమ్ ఇన్సెక్యూర్ బోత్ రిమేన్ ఇన్సెక్యూర్ కాబట్టి అలాగంటి గుంపులోని అనవసరము వాస్తవంలో అటువంటి గుంపు ఎడల ఆరా తీసుకు కోరిక లేకుండా నిజానికి అటువంటి గ్రూపింగ్ ఎడల అటువంటి గ్రూప్ ఎడల అటువంటి సోషల్ ఇంటరాక్షన్ ఎడల ఆ అది పాజిటివ్లీ ఐ డోంట్ లైక్ ఇట్ అనేటువంటి అభిప్రాయము ఒక వ్యతిరేక భావము అవసరం ఎందుకంటే ఇది అంతం దాని కల వ్యతిరేక భావం ఎందుకు అంటే జ్ఞానార్థత్వాత జ్ఞానం ఆ విధంగా మీరు ఈ గ్రూప్ సైకాలజీకి దూరంగా ఉండి గ్రూప్ బిలాంగింగ్ అనేది అవాయిడ్ చేసి ఉన్న ఈగోకి మరింత బలం చేకూర్చకుండగా మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగితే ఆ కొద్దిపాటి ఋషుజీవుల ఈగో ఏదైతే ఉందో అది కూడా రిజాల్వ్ అయిపోతే జీవుడే దేవుడే ఉంటాడు జీవుని వెళ్ళే ఆ దైవత్వాన్ని అహంకారము కప్పి ఈ అహంకారమునకు కలెక్టివ్ ఇల్గో ఉంటారు అనేది అహంకారానికి బలం చేకూరుతుంది కాబట్టి ఈ కలెక్టివ్ సైకాలజీకి దూరంగా మనం ఉండాల్సి ఉంటుంది ఆ ప్రిన్సిపల్ను సత్సంగా మనకు మాత్రం అన్వయించకూడదు ధ్యాత్మజ్ఞాన నిత్యవము తత్వజ్ఞానా ప్రోక్తం జ్ఞానం నదతో న్యథ రెండు లక్షణాలు ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ లక్షణాలు అధ్యాత్మజ్ఞాన నిత్యత్వము తత్వజ్ఞానాథదర్శనము ఈ రెండు లక్షణములను కూడా మనం మళ్లీ క్లాస్ లో వ్యాఖ్యానం చేసుకున్నాము ఈ జ్ఞానము అనే పేరుతో ప్రతిపాదించబడిన ఈ అంతర్ముఖ లక్షణములు ఏవైతే గలవో వాటి పూర్తవుతుంది మళ్లీ క్లాస్ లో ఆ విచారం పూర్తి చేద్దాం ఓం పూర్ణ